అందరికి ప్రేసే దేవుని నామానికి మహిమ కలిగి ఈ ఆరాధనలు కూడి మీ అందరికీ శుభాభి వందనను యేసునామని కూడిన మేము సమాధానం కలిగిందిక ఇది నామంతి దేవుడు తన కృపలో మన అందరినీ భద్రపరించి ఇక సాయంత్రకాలం ముందు దేవుని శుతించి ఆరాధించడానికి ఆయన స్వరం వింటూ మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి శృతి చేదులుతాము దేవుని నామానికి మహిమ కలిగిన గాక మంచి సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు ఉదయకాల నుంచి ఇక్కడ ప్రభావ పేర్లలో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైన దాన్ని బట్టి వంద మహాప్రభ దేవాది నుంచి అంత వరకు దేవ మీరే నడిపించండి మా ప్రభావ మా పాటలో దేవ వాక్యంలో ప్రకటనలో గ్రంథంలో దేవ మేము చూచుండేలా దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కటి నేర్చుకునేలా సాయం చేయండి మహాప్రభ దేవ మహప్రభా మీ యొక్క భాగ్యం దయచేడు దేవాయస్మ ప్రభా మీకే మహిమ గణత ప్రభావం మహాప్రభా వారిస్తున్నాడు సాయం చేయండి దేవాయస్మంత మొదలు నిరంతరం ప్రభావ మీరే గొప్ప దేవుడు మహాప్రభ దేవా మా ప్రభా వినాలి మా ప్రభావ మంచిగా గ్రహించి దాని ప్రకారం జీవించాలి మా ప్రభావ మీరే తోడని మా మీరే సాయం చేయండి మా ప్రభావ మీరే ఈ మొదటి నుంచి దేవ అంతవరకు దేవ మీరే ఉంటారని దేవ మా పాటలో వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో మీరే మయమ పరీక్ష మా ప్రో మాకు పరిశుధాత్మ శక్తితో నింపి ప్రతి ఒక్కరిని జీవిస్తారని త్వరగా రాబోతున్నాం ప్రభుత్వ పాట పాడుకుందాము రము ఇం పై నూటగ పాము త్రీసుర పురో శ్రవీ చునో గో తమ గీతంగ హాస్ రాయను ీనా పాపి నాకు నీనా గ శవ శ్రీయేసు రక్త పాటి నిర్మ మోటూ రక్షి గీని ీ సుర తేపుడు శ్రాచు నాగ నా దుర తీన నిండు ప్రేమా నీ ninnd chochena yesu und na ko maruga asilva java ga sri యుష్ మంతట నా స నా క్రిస్తు యో క శ్రీ సుర తేపుడు శ్రాణు నాకు ఇంను రక్తమో ఇం పై ఓ పాపి శ్రీసు మన మధ్యనన్న చంద్రశేఖర్ అన్న గారు వాక్యం షేర్ చేస్తారు ప్రిజనర్ అన్న మీరు వాక్యం షేర్ చేయండి నడుస్తారు అందరికి బ్రదర్స్ కి ప్రార్థిస్తున్నాం కళ్ళు మూసుకోండి అందరు పరుశుతుర వేవా సర్వోన్నత రగు తండ్రి మీకు వదనాలను అయినా ఇంతవరకు మీరు మాకు సాయకులు నడిపించినది మీకు ఎంతో వదనాలను అయినా మమ్మల్ని అందరినీ సచివులు లెక్కలు మీకు ఎంతో కృతజ్ఞతలు ఈ యొక్క సాయంత్రాల సమయంలో మీ యొక్క వాక్యం చి పడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభు మిమ్మల్ని మహిమపరచాలని పరచాలనైనా అదే విధంగా ప్రభు మీ యొక్క సంకల్పం మీ ఏదో తెలుసుకోవాలనైనా అందులో మా యొక్క పాత్ర ఏదో తెలుసుకోవాలి ప్రభావ దాన్ని మేము నిర్వర్తించాల ప్రభావ ఆ రీతిగతలు మళ్ళీ ఉండేలాగా సహాయపడండి ఓ ప్రభా పరిశుధాత్మ నడిపి మాకు అవసరం తండ్రి మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని మీరు ముందుగానే హెచ్చరించినారు ప్రభావ మీరు లేఖనని పరిశోధించలేదా మొదట ఏం లేబడిందో చదవలేదా అని మీరే అన్నారు ప్రభావ కాబట్టి వీటన్నింటినీ మీరు ముందుగానే చదవమని చెప్పినారు మమ్మల్ని కాబట్టి వీటన్నిటిని మేము చదివి తెలుసుకొని ప్రభు మీ యొక్క చిత్తాన్ని గ్రహించేలాగా ప్రభు దాని ప్రకారంగా జీవించేలాగా నడిపించండి వెంటనే వారిని ఆశ్రయించండి స్వస్థత దండి ప్రతి ఆటంకాలని ఓ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆరోగ్యాన్ని గతిస్తుండగా ప్రభు వారి సంపూర్ణమైన స్వస్థతను కలిసి మని ప్రార్థిస్తున్నాం ఆదరణ తెయచండి సమాధానం తెచ్చండి ఆర్థికంగా బలపరచండి మెరుగుపరచండి ప్రతి చోట మీ వరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం దాన్ని అమ్మాయి ఈరోజు జూన్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బెగిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఆ గోడ గరియారని చూసినప్పుడు అదే విధంగా క్యాలెండర్ చూసినప్పుడల్లా మనం ఇంకా పొగులోను కాలంలోనే ఉన్నాము అన్న విషయాన్ని అవి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి కానీ ఈరోజు ప్రకృతి సహజంగా లేదన్న విషయం మనకు అందరు తెలుసు ఇది ఆత్మీయంగా మారిపోయింది అంటే ఆత్మతోని చూడగలిగితేనే అది నీకు చుట్టూ కనిపిస్తూ ఉంటుంది పాత నిబంధన కాలంలో అది ఉండేకప్పుడు అది భూతలం అంటే భూమి అగాధంలోనికి వెళ్ళిపోయింది దాన్ని తవ్వి కొన్ని కోట్లు కోట్లు వేల కోట్లు ఖర్చు అవుతుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది బయటికి తీయాలంటే కానీ దాన్ని తీయడానికి వీల్లేదని ప్రభు అక్కడ జ్ఞాపకం చేసింది మనం చూసినాం గతంలో ప్రవచనం దాన్ని ఎవరు ముడితే వాళ్ళు వారిని దేవుడు ముడతాడు అనేసి ఒక రాజు ఉండే ప్రెసిడెంట్ అతను దాన్ని ప్రయత్నించండు తీయడానికి ఎందుకంటే తనే చెప్పుకున్నాడు నేను నివ్వకద్దేశారు వంశం నుంచి వచ్చిన వాడిని అనేసి దానికి ఆధారాలు ఉన్నాయంటే నాకైతే అనుమానమే కానీ దాన్ని తోడడానికి ప్రయత్నించండు కానీ అతను ఎక్కువ కాలం అతను ఊరిది మనకు అందరం తెలుసు కాబట్టి అవి ప్రకృతి సహజంగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఒకప్పుడవి ఉండే కానీ ఈరోజు అవి ఆత్మీయ స్థితిలోనికి మారిపోయినాయి కాబట్టి వాటిని చూడాలంటే నీకు ఆత్మీయమైన నేత్రంలో అవసరము ఆత్మీయమైన చెవులు కూడా అవసరమే ఎందుకంటే దురదృష్ట చెవుల కాలంలో మనం ఉంటున్న మనుషులకు అందరికీ వాళ్ళకి ఇష్టమున్న వాక్యాలు చెప్తేనే ఆనందిస్తారు అన్నట్టు ఎంకట సుఖవంతమైన వాక్యాలు సంపూర్ణమైన కృపగల వాక్యాలు దేవు మనమున్నది కృపాల కృపాకాలంలో దేవుడిని సమృద్ధిగా ఆసరించుగాక అన్న వాక్యాలు వాళ్ళకి ఇష్టం కానీ మీరంతా శ్రమలుగుండా వెళుతున్నారు క్రైస్తవులు అనేక మంది శ్రమలలో ఉంటున్నారు శ్రమలు చూడకుండా సంగమ పోదు అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు చూపించిన వాక్యా అనుసారంగా నాకేం కాదులే నేను ఏ శ్రమలు చూడకుండా అమాంతంగా వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు క్రైస్తవ జీవితం కానీ వాటికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా లేదు ప్రపంచాత్మకంగా సంగమ నమ్ముతుంది వాటిని కాబట్టి అందరూ అబద్ధాన్ని ఆశ్రయించినారు అన్న వాక్యాన్ని కూడా చూపించిన గతంలో మరణంతో నిబంధన చేసుకున్నారు అన్న విషయాన్ని కూడా నేను చూపించిన మరణంతో నిబంధన చేసుకుంటే మరణం తప్పక వస్తుంది నాకేం కాదులే అన్నంత మాత్రాన అది విడిచిపెట్టి పోదు అది వచ్చినప్పుడు ఎవరెవరిని తీసుకొని ప్రతి ఇంటి నుంచి తీసుకొని మనం చూస్తాం ఐ కాబట్టి అటువంటి స్థితి మనకి రావద్దు అన్న విషయాన్ని మనం ఏదైనా జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే కొన్ని వారం చెప్పిన రీతిగా గోగు మా గోగు అన్న అంశం గురించి మనం చాలా నుంచి గణిస్తున్నాం ఇది ఫిఫ్త్ పాట్ అనుకుంటా ప్రకటన గ్రంథంలో ఇరవై వాద్యాన్ని మనం చూస్తున్నాం దుష్టుడు సాతనుడు ప్రపంచాత్మకగా మీరందరినీ సమకూరుస్తున్నాడు దేవునికి దేవుని బిడ్డలకి విరుద్ధంగా అయితే దేవుని బిడ్డలు అంటే జన సమూహం కానీ దేవుని కుమారులు అంటే లక్ష నలభై మంది ఇవి కొంత కష్టము కృతగా వినే వాళ్ళకి అంటే దేవుని బిడ్డలు అంటే సగం సత్యం సగం అబద్ధంలో జీవించే వాళ్ళు బిడ్డలు అంటే చిన్నపిల్లలు కానీ దేవుని కుమారులు అంటే సత్యానికి తెలుసుకున్న వాళ్ళు సైనికులు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోకంలో ప్రకృతి సహజంగా ప్రతి స్థలంలో వాళ్ళు ఉంటున్న స్థానంలో దుష్టుడు అనేక విధాలుగా వారిని వారి మీదకి దొంగిగా వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడము ఉదయం పూట జరిగేది కానీ రాత్రులలో చీకటి సమూహాలు సమకూడేసింది రాత్రి చీకటి అంటేనే రాత్రి అంటేనే చీకటి కాబట్టి చీకటిలో చీకటి సమూహాలు దుష్టాత్మలు అపవిత్రాత్మలు ముఖ్యంగా మెరీన్ స్పిరియట్స్ అంటాం వాటిని ఇంగ్లీష్ అవన్నీ జమ అయిపోతాయి కొంతమందిని తీసుకోడానికి గొంతు తీసుకోవడానికి ఆ శరీరంలోనికి దూరడానికి ప్రయత్నిస్తా ఉంటే అవి నిజం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇవి ఏ అనుభవాలు లేనివారంటే వాళ్ళు గొప్ప జన సమూహంలో ఉన్నారన్నట్టు వాళ్ళకి ఆ అనుభవాలు ఉంటాయి అన్నట్టు దుష్టుడు వాళ్ళ దుష్ట ఆత్మలు అపవిత్రాత్మలు వారి శరీరంలోకి దూరడం కూడా వాళ్ళు చూడలేరు అన్నట్టు కానీ మనం వాటిని దూరం నుంచి వస్తుంటేనే మనం పసిగట్టగలం అన్నట్టు ఎందుకంటే నీ ఆత్మీయ ర్యాంకింగ్ ఆ లెవెల్ కి ఎరుగుతా ఉంది పికజ్ నువ్వు అధికంగా ప్రార్థన జీవితంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఒక నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ప్రార్థన చేసేవారు వీటన్నిటినీ చూస్తారు దుష్టశక్తులు కండ్లకి కనిపిస్తాయి నీకు ఒకప్పుడున్న ఇక ఎన్నటికీ భయం ఉండదు వాటిని ముఖాముఖిగా చూస్తూ ఉంటావు నువ్వు ప్రార్థన జీవితంలో నువ్వు మీరు నిద్రపోయినా కూడా నీ ఆత్మ మేల్కొని దుష్ట తో పోరాడుతూ ఉంటది అనేక ప్రాంతాల్లో పోయి నువ్వు సువార్త ప్రకటిస్తున్నట్లు కలగలుస్తూ ఉంటాయి అవన్నీ నిజం ఎందుకంటే నీ యొక్క ఆత్మ నీ యొక్క జీవము దేవుని పరిచయాల కొరకు నీకు అనుగ్రహించబడింది ఈ శరీరము భూమి మీద ఉండేవారికి శరీరం ఉంటుంది కాబట్టి పరలోకంలో ఉండేవారికి మహిమ శరాలు ఉంటాయి కాబట్టి శర్రానికి తగినట్లు నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటావు కానీ ఈ శర్రాన్ని పాపపూరితంగా చేసిన దుష్టుడు కాబట్టి ఈ శర్రాన్ని నువ్వు ఛేదించుకోవాలంటే నీకు యేసుప్రభు యొక్క రక్తం అవసరం గౌరపిల్ల రక్తం ఆయన శరీర ప్రతి రోజు పాల్పొందు జీవితం అనుభవం నీకు ఉండాల సరే చాలా మంది ప్రతిరోజు తింటారు అంటే లేదు ప్రతిరోజాల్లో పాల్పొందు లేదు సేవాపరచరన్న వారు ప్రతి ఇంట రొట్టె విరుస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ మతపరమైన క్రైస్తవ జీవితాలలో నెలకు ఒకసారో లేక మొదటి వారం ఒకసారో లేక వారంకొకసారో ఉంటుంది అనేక సంఘాల లేకుండా కొన్ని సంఘాలలో వేల మంది ఉంటారు సే సభ్యులు థౌసండ్స్ టూ థౌజండ్స్ త్రీ థౌసండ్స్ వారు ప్రతి ఆదివారం కూడా వారు పొందుకోలేరు వారికి నెలకి ఒక సండే వస్తుంది అన్నట్టు వాళ్ళ కాబట్టి పెద్ద సంఘాలకు ఉన్న బలహేతలు అవన్నీ చిన్న సంఘాలు ప్రతి ఆధారం పొందుకోవచ్చు దానికి ఒక టైంని కేటాయించుకోవాలి అట్లా కాకపోతే ప్రతి ఇంటి వినడమో అపోసలు పోదా సరే మనం అప్పసుల పోదని నమ్ముతాం కాబట్టి మనం ప్రతి ఇంటింటే వేస్తాం దాన్ని సిద్ధపరిచేవాళ్ళు గోగు జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాలా దాన్ని విరిచేవాళ్ళు మరీ పరిశుద్ధంగా ఉండాలా లేకపోతే శిక్ష తప్పదు అయితే ఈరోజు నేను పోయిన వారం చెప్పినట్లు గోగు మా గోగులని ఎట్ల వాడు గోగు మా గోగులు అంటే చాలా మంది కామెంటరీస్ ఇంటర్నెట్ లో మనకి చూసింటారు బుషన్ ఇంతవరకు కొన్ని రకాల దేశాల గురించి మాట్లాడతారు జర్మనీ అని రూస్ అంటే దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మనకి ఎప్పుడో తెలిసిపోయింది ఇవి పాతవి గత సమస్తం క్రితం ఇవన్నీ ఆత్మీయ స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని ఆత్మలోనే వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అదే విధంగా ఆ వాటికి ఉన్న ఇప్పుడు ఉదాహరణకి గోగు అంటే అది నిజంగా ఒక గుంపుకు సంబంధించిందా ఒక దేశానికి సంబంధించిందా లేక దాని వెనకాల ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించినప్పుడు గోగు అనే వాళ్ళు నీ పక్కనే ఉన్నారా గ్రహించగలవు కాబట్టి అటువంటి స్థితికి మనము సిద్ధపడాలా ఎదగాల ఎందుకంటే ప్రభు జ్ఞానమందు వర్ధలుట దేవుని చిత్తం మొదటి కొలసలు రాసలు రాసిన పత్రికలు మనం అన్నిగా పరిహార ధ్యానిస్తూ ఉంటాం ఏసుప్రభులు ఉంటేనే ఇవి నువ్వు అర్థం చేసుకోగలవు నుంచి బయటకు వచ్చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇవి మనకు అర్థం కావాలన్నట్టు ఎందుకంటే ఆయన ఆయన హృదయంలో నుంచి వచ్చిన వాక్యం ఆయననే వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన నిల ఉండాల కాబట్టి ఆయన చెప్పిన వాక్యనేటి జ్ఞాపకం చేయాలా నీకు అశుద్ధాత్ముడు అందుకే పరశుదాత్మ నడిపింపు అభిషేకం మనకు అందరికీ అవసరం ముందు అభిషేకం అవసరం నడిపింపు అవసరం చాలా మంది అభిషేకం పడి నడవలేదు అందుకు పడికినట్లు మనం చూస్తూ ఉంటాం తర్వాత పరశురాత్మని దుఃఖపరచడము పరశురాత్మని ఆర్పివేయడం మనం చూస్తూ ఉంటాం వారి జీవితాలలో అటువంటిది మనకు అవసరం లేదు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను మీ తన వాటికి సంబంధించి నేను మీకు చెప్పిన విధానంగా చివరి కాలంలో ఎవరు ఈ గోగు మా గోగు అనేవాడు ఎవరు మా గోగు అనేవాడు ఎవరు ఇవి యొక్క దేశమన్ను జ్ఞాపం చేయబడుతుంది అక్కడ ప్రేమ చేసినట్లు మనము ఇవి రెండు మతపరమైన గుంపులు అని నేను అనేక పర్యాలు చూపించిన ఇప్పుడు కాదు గత టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను చూపిస్తాను అని ఈ కాదు మనకి ఇవి మతపరమైన గుంపులు ప్రపంచాత్మకం ఉంటాయి ఇవి ఆత్మీయమైన గుంపులు వీటిని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను ప్రకటన గ్రంథంలో నుంచి చూడీ చూడ కనక ఇరవై రెండవ అధ్యాయం అనుకుంటారు సార్ చూడండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము దానికి ఇరవై రెండవ అధ్యాయము అనుకుంటా ప్రకణ గ్రంథము ఇరవై అధ్యాయము చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక కీ దీన్ని కీ రెఫరెన్స్ అంటాం కీ వచనం అంటాం ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే మనకి దేవుడు ఈ కీ ఇచ్చాడు ఈ కీ అర్థం ఈ కీ లేని ఎట్టి పరిస్థితిలో ప్ర గ్రంథాన్ని అర్థం చేసుకునేరు ఎంత గొప్ప వ్యక్తులైనా ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా గాని ఎంత పరిశుద్ధంగా ఉన్నా గాని ఎంతగా థియాలజీ కోర్సెస్ చేసినా గాని ఈ కి అర్థం కాకపోతే నీకు ప్రకటన గ్రంథం ఎప్పటికీ అర్థం అది ప్రభు మనకిచ్చేడు స్పెషల్గా మనకు మన సహవాసంలో ఉన్న వారికి బయలుపరచబడింది ఏంటంటే ప్రకటన గ్రంథము అంతా దేవుని పిల్లల కొరకు రాయబడింది ఏడు సంఘాల కొరకు రాయబడింది అని అది ఆరంభం అయితే ఏడు సంఘాలు చివరి కాలానికి సంపాదించినాయి అంటే మీరు రెండు వేల ఇవన్నీ ఉండే ని ఇవన్నీ ఇప్పటికి కూడా అని రాయబడింది అక్కడ వాక్యం అంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సంఘం ఎట్లా ఉంది అనేటిదే ఈ యొక్క పుస్తకం చెప్తుంది అన్నట్లు పర్షుదైన యోగాను ఆ యొక్క రెండు కన్ను కూడా పెరికిరం సలసల కాగుతున్న ఆ యొక్క అతన్ని వేసినారు ఆయన మరణించలేరు అతని కళ్ళు పోయినాయి ఆ గుడ్డివాడ ఉంటే ఆ పద్మాసు దీపంలో పడేసారు ఎందుకు అంటే ఈ ఎంత కొట్టినా చేస్తలేడు నూనె లేసినా చేస్తలేడు కళ్ళు పీకిన చేస్తలేడు అనేసి సరే ఆ పద్మాసు ద్వీపంలో పడేస్తాము అక్కడ విష సర్పాలు క్రూర జంతువులు ఉంటాయి అవి ఇతన్ని పీట్కొని అతని కాటేసి చంపేస్తాయని అక్కడ పడేసారు కానీ దేవుడి సంకల్పం ప్రకారంగా నీ ఆయు ఎంత కాలం పెడితే అంతకాలం నువ్వు బ్రతుకుతావు నాకు ఒకటి కష్టతరం ఏంటంటే శరీర నియమాలని శరీర శరీర నియమాలని ఆచరించే వారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్న ఒక వాక్యాన్ని ఎప్పుడు నేను చూస్తూ శరీర కార్యములు స్పష్టమైనవి అవి మరణానికి దారి తీస్తాయని అందుకే నీ శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తావో అంటే దానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తావో అంతగా నీ ఆయుష్ తగ్గిపోతూనే ఉంటుంది ఆపోజిట్ అన్నట్టు ఈ ఈ ప్రపంచం ఏంటంటే నువ్వు శరణాన్ని ఎంతగా ఫిట్ చేసుకుంటే ఎంత హెల్తీగా పెట్టుకుంటే అంత కాలం బ్రతుతావు అనేది ఈ లోకాతీతమైన బోధ నువ్వు చావబు నువ్వు చావనే చావబు అనేది ఈ బోధ కానీ నువ్వు శరణ వ్యామోహాలని ప్రేమించే నువ్వు చేస్తావు నీ ఆయుష్ తగ్గిపోతా ఉంటది ఎందుకంటే శరణి శరణనుసారంగా జీవించడమే మరణానికి దారితీస్తుంది ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు దీర్ఘకాలం జీవిస్తావు ఎందుకు ఆ యొక్క ఏమంటాము మరణకరమైన రోగాలతో మనుషులు బాధపడుతూ ఆ కాలంలో ఎందుకు కాలాన్ని ముగించుకుంటారు వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటారంటే వాళ్ళ పిలుపు ఫెయిల్ కావడం మిషన్ ఫెయిల్ కావడం ఈ దేవుడు నేను ఎందుకు పంపించిండో ఆ పిలుపుని నువ్వు గుర్తించకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే ఫెయిల్ అయినవు కూడా వెళ్ళి నాకు ప్రణాళికను గుర్తించకపోతే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు కలన రూపంగా దర్శనరీతిగా మాట్లాడే గోపదేవుడు అయినా ప్రవచనాత్మకంగా మాట్లాడే గొప్ప కాబట్టి వాటిని గ్రహించకపోతే నువ్వు కాలాన్ని త్వరగా ముగించుకుంటావు శరని బాగా ప్రేమించింటావు శరాన్ని బాగా పోషించుకుని ఉంటావు కాబట్టి కాలాన్ని ముగించుకుంటావు దాన్ని నేనేమంటానంటే నీ పిలుపుని ఫెయిల్ చేసుకున్నావు అందుకే ఆయన నేను తీసేసుకున్నాడు కానీ నీ పిలుపుకు తగినట్లు నువ్వు నీ ఏర్పాటుకు తగినట్లు నువ్వు దాన్ని నిశ్చయం చేసుకొని జీవిస్తే దీర్ఘకాలం బ్రతుకుతుంది సరే నువ్వు అనేసి ఎందుకు బ్రదరగాలి దీర్ఘకాలం అంటే దేవుడికి ఇష్టం అది ఎందుకు అంటే ఆయన ప్రాణాలెక్కని కొనసాగించుకోవడం కొరకు నీకు ఆ ఆశ ఆశ ఉంది ఉంటే వాటికి దేవుడు ఖచ్చితంగా నేను అనిపిస్తాడు ఎంత కాలమైనా నీ ఒక రోగం కూడా ఉండకుండా ఉండాలంటే నేను సీక్రెట్ ఎన్నిసార్లు చెప్పినా లాస్ట్ మూడు సంవత్సరం నుంచి నేను సీక్రెట్ ఇదే నా దగ్గర లేదు హెల్త్ ప్రాబ్లం ఎందుకు నేను చెప్తున్నాను తీవ్రమైన ఆసక్తితో పరిశుభాత్మ ఆసక్తితో చెప్తున్నాను ఏమీ తెలుసా కంపల్సరీ నాన్ స్టాప్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నువ్వు భాషలలో ప్రతిరోజు ప్రార్థన చేయకపోతే నువ్వు సేవకి ఫిట్ కావు ఎందుకంటే నీ బాడీ ఫిట్ ఉండదు నీకు రోగాలు వచ్చేస్తా ఉంటాయి నువ్వు భాషలలో మాట్లాడుతూ ఉంటే పర్లోకంలో రకరకాల ద్వారం తెలుసుకుంటా ఉంటాయి ఆ ద్వారాలు ఒక గదులకు కొన్ని గదులకు సంబంధించినవి ఆ గదులలో ఉన్న మేలులు లాపాలు అన్ని నీకు వచ్చేస్తా ఉంటాయి ఇది సీక్రెట్ ఇది ఏ బోధ ఎవరు చెప్పలేరు వాషల ఎందుకు అంటే వాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు దబ్బిపోతాడు దేవుడు సంతోషిస్తా ఉంటాడు దాని బిడ్డలు అతనితో సంభాషిస్తా ఉంటాయి నేను చూపించిన నిమృతికి సంబంధించిన విషయాలలో ఆ ఎక్కువ భాషలు మనుషులు మాట్లాడుకునే భాషలు పోల నేను మనుషుల భాషల్లో దేవుని శృతిస్తాను ఆరాధిస్తాను ప్రార్థిస్తాను దేవుడు తన భాషలు కూడా ఆరాధిస్తాను ప్రార్థిస్తాను ప్రోత్సహిస్తుండే రీతిగా సరే నీకు కృపా ముఖ్యంగా భాషల లేకపోతే నేను మనుషుల భాషల్ని ప్రార్థిస్తావు కానీ భాషల వరం బట్టే ప్రార్థించావు నీకు అర్థం కానీ వాక్యం కానీ భాషలో మాట్లాడేవాడు దాన్ని అర్థం చెప్పే వరం గుడికో ప్రయాసపడమని చెప్పిండు వాటి కొరకు ప్రయాసపడాలి మనం కాబట్టి ఇప్పుడు నేను ఈ కీ చూపిస్తాను చూడండి ప్రటన గ్రంథంలోని ప్రతి అధ్యాయం నీకు అర్థం కావాలంటే ఈ ఒక్క వచనం అర్థం చేసుకుంటే చాలు చివరికి పెడుతున్నాడు చాలా మంది స్టార్టింగ్ నుంచే చదువుకుంటా పోతారు కానీ ఇది లాస్ట్కి ఇచ్చిండు కీ ఇది ఒక్కటి చదివి మళ్ళా స్టార్ట్కి వెళ్ళిపో ఎంత సునాసంగా నీకు అర్థం అవుతుంది గ్రంథం నాకు గుర్తున్న కాడికి నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అప్పుడు హై స్కూల్ డేస్ అనేది అప్పుడు చదువుతున్నాయి నేను ఆ రోజు ఏదో చదువుతున్నా నిజంగానే మృగాలు వస్తాయేమో వింత రకమైన క్రూరమైన జీవులు వస్తాయేమో అని అట్లా అట్లా అనుకున్నాం కానీ ఇవన్నీ ఆత్మీయమైన మనిషికి ఆ గుణగాణాలు ఉంటాయి ఇది మొత్తం మనుషులకు సంబంధించిన ఈ వాక్యం ఈ పుస్తకం ప్రవచనం అంతా చెప్పబడింది ప్రతి ప్రవచనం మనుషుల గురించే ఎందుకంటే మనిషి అంటే దేవునికి ఇష్టము కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించి కష్టపడి ప్రయాసంతో నేర్చుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మరి లోతుకి ఆయన తీసుకెళ్తా ఉంటాడు ఇప్పుడు చూడండి ఈ కీ ఏందండి ప్రధాన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వర్షంలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఈ గ్రంథం ప్రవచన వాక్యములకు ముద్ర వేయబలదు ముద్ర వేయద్దు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ముద్రలు విప్పబడ్డాక మళ్ళీ ఎందుకు ముద్ర వేస్తారు అది చూసినా మురదలు ముద్రలు విప్పినవాడు ఇంకనొక్కడే అనేసి గతంలో మనం చూసినాం ప్రాణ బృందా కాలంలో సమీపం అయ్యిన్నది కాబట్టి చూడండి ఇప్పుడు పదకొండు అంశాలు అన్యాయం చేయబాడు ఇంకనూ అన్యాయమే చెయ్యనిమ్ము ఆయన పర్మిషన్ ఇచ్చేసేడు మీరు ఈ వాక్యం అర్థం కాకపోతే మటుకు ఎందుకు ప్రభు నాకెందుకు ప్రభువా అని ప్రశ్నలు ఇస్తూ అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది తరా తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధంగానే పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఆశ్చర్యం కదా ఇవి నాలుగు గుంపులు అన్యాయం చేసేది ఒక గుంపు అపవిత్రంగా జీవించేది ఒక గుంపు నీతిమంతులుగా జీవించే ఒక గుంపు పరిశుద్ధులుగా జీవించేది ఒక గుంపు చాలా మంది అంటారు అన్యాయం చేసేవాళ్ళు ఎవరు అపవిత్రంగా జీవించే వాళ్ళు ఎవరు నీతిమంతులుగా జీవించే వాళ్ళు ఎవరు పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు ఎవరు ఇవే నాలుగు మతపరమైన గుంపులు ప్రకటన గ్రంథపు నాలుగు గుంపులు అని ఒక వాక్యాంశం తీసుకొని ఆరంభించుకోవచ్చు వీళ్ళు ఎవరైనా ఒక్కొక్క గుంపు గురించి దీర్ఘంగా వచనాలన్నీ చూపించే బైబిల్లో మీరు కొన్ని ఎపిసోడ్స్ లాగా వీటిని రికార్డ్ చేయచ్చు మనం చేసిన మీ గురించి ఎన్నో సమాచారం చేస్తున్నాం ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి కొన్ని వేలు ఒక ఫ్యూ కాదు కొన్ని థౌజండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి మీ లైఫ్ టైం వాటిని విన్నా సరిపో కాబట్టి అన్యాయం చేయవాడు వాడు ఎవరు చెప్పగలరు అన్యాయం చేయడం అంటే చూడండి ధర్మశాస్త్రంకి విరుద్ధంగా జీవించడం దేవుడి వాక్యానికి విరుద్ధంగా జీవించడం అన్యాయం న్యాయ విధులన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి వాక్యాలు ఎందుకు మనుషులకు ఇష్టం వాళ్ళు అన్యాయంగా జీవిస్తారు కాబట్టి ఈ లోకస్తులు అందుకు దేవుని వాక్యాలు చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు నాన్ క్రిస్టియన్స్ ఎందుకు వీటిని స్వీకరించారంటే వారి జీవితాలు అన్యాయంగా ఉంటాయి మూసంతో దగాతో జీవిస్తూ ఉంటారు మనుషులు అందుకు వారికి వాక్యాలు ఇష్టం ఉండవు ఎందుకంటే ఈ వాక్యం విన్నప్పుడు అన్యాయం చేసేవాడు అన్యాయం చెయ్యకుండా ఉండాలి కదా ఉండలేడనంట అందుకే అది సీల్ అన్నట్టు ఇక్కడ ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అంటే ఏంటంటే ఆత్మ పర్మిషన్ ఇస్తున్నాడు పర్మిట్ చేస్తుడు అన్యాయం ఇంకా ఉంటది అక్రమము విస్తరాలుస్తారంటే ఉంటది అన్యాయం విస్తరిస్తూనే ఉంటది లోకంలో అది అది అది ఎండి ఎండి కాలము సమీపమైంది కాబట్టి అన్యాయము ఉంటది అని చెప్తున్న పాయింట్ ఎక్కడ చూసినా అన్యాయమే లోకంలో అంత మోసము అంత మోసం మీ ఫ్రూట్ వెంటర్స్ వెజిటబుల్ వెంటర్స్ రోడ్ల మీద ఏ వరిగించినా మోసమే వరిగిసినా మోసమే అంత మోసంతో నిండిపో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలా మీరు ఆహార వస్తువులు కొంటున్నారు ఎంత డబ్బు ఇచ్చి కొంటున్నారు మీరు మోసపోయినరా లేదా అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి కాబట్టి అన్యాయం చేయబాడు ఇంకాను అన్యాయమే చేయలేము ఇది గుంపు కాబట్టి న్యాయంకి వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని తిప్పివేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళకు అనుగుణంగా మార్చుకునేవాళ్ళు అన్నట్టు కాబట్టి ఈ గుంపుని సర్పంల గుంపు అంటాం మనం ఎందుకంటే వాడు సైతనుడు సర్పం ఆది సర్పము వాక్యాన్ని ఉల్టా చేశాడు ఇది తినకూడదు అంటే ఇది నిజమా దేవుడు ఇది తినదన్నడా వాక్యాన్ని మోసగించేవాడు వాక్యాన్ని ఉల్టా చేసేవాడు వీళ్ళు కాబట్టి అన్యాయం చేసే వాళ్ళంతా సర్ప సంతానం లాగా ఉంటారు అయితే అపవిత్రులు ఎవరు అంటే ఈ లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవారు వారు శర కోరికలను తీర్చుకునేవారు విద్రహారాధన చేసేవారు లేదా శరణలను పోషించుకునేవారు శర్రానికి ఏమంటాం వ్యామోహాలన్నీ చెత్త వ్యామోహాలన్నిటికీ బానిసలు అన్నట్టు వీళ్ళు వీళ్ళని ఆ మతపరమైన గుంపులలో తేళ్ళు ఎవరికి ఫస్ట్ టైం అర్థం కావు కానీ పాత రికార్డింగ్స్ చూస్తే అవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట అయితే నీతి మంతులు ఇది మూడో గుంట్ క్రైస్తవ జీవితంలో ఇవన్నీ క్రైస్తవ జీవితానికి సంబంధించినవి అనిలకు సంబంధించినవి కావు కానీ ఈ గుండలు అనిలలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి నేను చెప్పేది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అనులు వాళ్ళు ధర్మశాస్త్రంలో లేరు ధర్మశాస్త్రం క్రింద కూడా లేరు క్రైస్తవులు ధర్మశాస్త్రం లోపాలు ఉన్నారు ఇస్సాల్ కళలు ధర్మశాస్త్రం క్రింద బానిసలాగా ఉన్నారు ఈరోజు కూడా కానీ అన్యులు అంటే ఏసు పరమణి తెలుసుకునేవారు అందరూ రెండిట్ల విధానాల లేరు అందుకే వీళ్ళకి ఏం తెలియదు అన్నాడు కదా రోమిలు అతన్ని చంపుతుంటే ప్రభావిని క్షమించు వీళ్ళకి ఏమీ తెలియదు యోనాని గురు సూపా అంటాడు కుడి ఎడమలు ఎరగని ప్రజలు దేవుడు అనిల గురించి కుడి ఎడమలు అంటే ఎవరు తెలుసు ఎవరు ఏ గుంపులో ఉన్నారో గుర్తించ గుర్తించకపోవడమే ఎడమలు ఎరగని జీవితం సాగురు కుడి రైట్ రైట్ అండ్ రాంగ్ గుడ్ అండ్ బ్యాడ్ అంటారు అని. ఆయన కుడికి ఆయన చెప్పండి గుంపులే కదా గొర్రెపోతు మేకలు గొర్రెలు కుడి ఎడమలు అంటే నువ్వు ఏ గుంపులున్నావో గుర్తు ఎరగకపోవడమే ఎరగని వారు వాడికి తెలియదు వాళ్ళు ఏ గుంపులు ఉన్నారో మనకు తెలుసు నాలుగు రకాల గుంపులు దేవుని బిడ్డలు వారి జీవితాలు తయారైపోయినాయి ఫస్ట్ టైం అంతా బాగానే రక్షణ పొందుతారు ఉంటారు నీతిగా అనుసరిస్తుంటారు క్రమేణా వారు వారి శరీర కోరికలు శరీర వ్యామోహాలు అవన్నీ వారిని వానిసల్లగా చేస్తా ఉంటాం ఉద్యమాని గురించి బాగా చూస్తాం కదా సాహిక విచారణ తొక్కివేస్తున్నాయి కాబట్టి అన్యాయం చేసే వాళ్ళు సర్ప సంతానము అక్రమంగా జీ అపవిత్రంగా జీవించేవారు తేళ్ల గుంపు దోచుకుంటే అపవిత్రత అంటే తర్వాత నీతి అంటే సగం సత్యం సగం అబద్ధాన్ని ఆశ్రయించేవారు పండగ క్రైస్తవులు అంటారు ఒక రీతికి చెప్పాలంటే కానీ చాలా తేడా ఉందన్నది ఇక్కడ చూపిస్తుండ్రుడు భక్తులైన వ్యూహాలు నీతిమంతులు రక్షణ అనుభవం పొంది పాప సంబంధ పొంది యథావిధిగా జీవించేవాళ్ళు వాళ్ళకి బైబిల్ ఎక్కడ ఏందో తెలియదు ప్రార్థన చేయమంటే తెలిసిపోతుంది వాళ్ళ పరిస్థితి ఏందని అంట నీతిగా పాపం చేయరు కానీ వారు పరిశుద్ధతకి పోలేదు అంటే ఇంకా ఆ పాపపు నైజము వాళ్ళని విడిచిపెట్టలేదు వాళ్ళ శరణ ఆ ఈ శరణంలో పాపపు నియమాలు ఎప్పుడు కాలిపోతాయి తెలుసా నువ్వు ఎవ్రీడే నలభై ఐదు నిమిషాలు ఆయన ప్రభువుని వాసలలో స్థుతించినప్పుడు ప్రార్థించినప్పుడు నీ పాప పునీయాలు మళ్ళీ కాలిపోతాయి నీ పాపం అంటే అసహయం వచ్చేస్తా ఉంటుంది పరిశుద్ధంగా జీవించడం నువ్వు నేర్చుకుంటా మీకు తెలుసు పరిశుద్ధత ఎట్లా వస్తుందో దేవుని వాక్యం చేత నేను కానీ దేవుని వాక్యాన్ని మీరు మెకానికల్ గా చదిపోతుంటే మీరు పరిశుద్ధత ఎట్లా పొందుకుంటారు ఏదో ఆచారప్రదంగా చదివేసుకోతాం ఎంది సలహుతా నేను పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు అంటే 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చర్చ్ మీరు చెప్పండి ఫాస్టర్ గారు అంటే పాస్టర్ చెప్తాడు ఎందుకంటే లాస్ట్ వీక్ ఏం వాక్యం చెప్పాడు అని మంచిది పోయిన అట్టుపోయిన వారు ఏమేమి చెప్పినారు ఫాస్టర్ గారు అంటే కొంచెం జంకుతారు మీరు ఊహించుకోండి సంఘస్థుల గురించి అందుకే నేను ఎన్నిసార్లుగా చరిస్తా ఉంటాను వారసాల లెక్క మీరు సండే చర్చిని సండే స్కూల్ లాగా రన్ చేయకపోవచ్చు సండే కాలేజ్ లాగా రన్ చేయొచ్చు కదా సండే స్కూల్ అంటే పిల్లలకు సంబంధించింది పెద్దలకు సంబంధించింది కాలేజే కదా సండే కాలేజ్ లాగా ఎదురారు నడుకోరు చర్చెస్ ని అడుగుతా ఉంటా నేను ఎందుకంటే మనుషులు ఏదో వచ్చింది కాడవాడు వచ్చేది కాసేపు దేవుని వర్షప్ అంతే కానీ వాక్యంలో నానబడరు వాక్యాలను కనబడితే రోగాలు పోతాయి వాక్కు బయలుదేరడానికి కానీ స్వస్థత కలిగానే ఉంది వాక్యం కాబట్టి పరిశుద్ధంగా చీవించడము ఒక గుంపుకి సంబంధించింది ఇది నాలుగవ గుంపు మొదటి మూడు గుంపులు చర్చి లోపల ఉంటే నాలుగవ గుంపు చర్చి బయట ఉంటుంది ఈ ముగ్గురి సహవాసంలో ఎప్పుడు ఇప్పుడు మీకు సీక్రెట్ చూపిస్తాను మొదటి రెండు గుంపులు అన్యాయం చేసేవారు ఏం చేస్తారు తెలుసా అపవిత్ర గుంపు అన్యాయం గుంపు ఒకటే అన్నట్టు అన్యాయం చేసే వాళ్ళు లీడర్స్ అయితే అపవిత్రమైన గుంపు ఆ లీడర్స్ కింద పనిచేసే అసిస్టెంట్ లాగా అయితే అన్యాయం చేసే ఏం చేస్తారంటే అపవిత్రంగా జీవించే వారిని పంపిస్తారు ఎవరి మీదకి తెలుసా పోయి నీతి దగ్గరికి వెళ్ళి డబ్బులు వస్తువులు కానుకలు ఆహారము అన్ని ఈ అపవిత్రులు నీతి మంత్రులను దోచుకొని అన్యాయం చేసే వారికి ఇస్తారు అంటే నీతి మంత్రులని అప్పగిస్తారు ఇస్కల్ యోతి యుద్ధ అపవిత్రుడు అన్యాయం చేసేవాళ్ళు ప్రధాన యాజకులు అక్కడ ఎవరిని అప్పగించారు నీతి మంత్రుడు గొప్ప జన్మనం చేయడానికి సాదృశంగా అక్కడ తనందుకే గొప్ప చూస్తే ఏడ్చేవాడు జన సమూహం చూసి ఆయన ఏడ్చను అని చూస్తాం మనం అక్కడ వారి పట్ల జాలి పడను అని చూస్తాం మనం అంటే వాళ్ళతో ఐక్యత ఏకీభవిస్తున్నాడైనా వారితో ఒక్కటిలాగా పరిగణించుకుంటున్నాడైనా కాబట్టి ఈ మూడు మొదటి రెండు మొదటి రెండు గుంపులు నీతి మంతుల మీద పాడి వారి ఆస్తులన్నీ లాగేసుకుంటే వారి జీవన నాడిని వాళ్ళు తెచ్చివేస్తారు చివరికి గ్రంథం అంతా ఆ మొదటి మూడు గుంపులకు సంబంధించిందే కానీ ఒక మూడు అధ్యాయాలు మటుకు పన్నెండవ అధ్యాయము ఏడవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం నాలుగు అధ్యాయాలు కేవలము పరిశుద్ధులకు సంబంధించిన వాక్యాలు తక్కిన అధ్యాయాలు అన్నీ మొదటి మూడు ఈ సీక్రెట్ కీతో మీరు ఇప్పుడు ప్రారంభంగా చదవండి రేపటి ఆశ్చర్యపోతారు మీరు అన్ని మీ జీవితంలో ఓపెన్ అప్ అయిపోతాయి దేవుని లోతైన అంశంలు ఇవన్నీ దేవుని లోతైన రహస్యములు ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి నీ లైఫ్ లో కాబట్టి ఆ ఈ పద పన్నెండవం చూడండి ఇదిగో త్వరగా వచ్చిన్నాను వాని వాని క్రియలు ఎవరి నాలుగు గుంపులు వాని వాణి క్రియలు చెప్పుకున్న ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎద్ధగా ఉన్నది ఎవరి జీతం వాడికే అన్యాయం చేసేవానికి ఏమో దొరుకుతుంది అపవిత్రంగా జీవించిన వానికి ఏం స్వనీతిని ఆశ్రయించిన వాడు వీడి సగం సత్యం సగం అబద్ధం తర్వాత అంటే సగం ఆత్మ సగం శరీరామట్టు నీతి మంత్రులు చూపించారు పరిషద్ధులు సంపూర్ణంగా ఆత్మస్వరూపులుగా తయారైన వాళ్ళు దేవునికి మహాదిరిగా క్రీస్తుకి మహాదిగా తండ్రికి మహదిరి పైగా ఈ నాలుగో గుంపు బయటనే ఉంటుంది ఎన్నిసార్లు మీకు వాక్యం చూపించిన ఎందుకు లవోధిక్య సంఘకాలం చివ్వరి సంఘకాలంలో యేసు బయట ఉండడం చూపించిన వాక్యం మీరు అప్రహాంగ సమాచారం రికార్డింగ్స్ చూడండి అక్కడ చాలా క్లియర్గా వినిపిస్తుంది దేవుడి ఫిలదెల్ఫియా సంఘ కాలంలో దేవుడు సంఘం మధ్యలో ఉన్నాడు దీపస్తంభంలో మధ్యలో ఉన్నాడు మొదటి ఫిలదెల్ఫియా ఎఫ్ఎస్ఆర్ పోతే పూడాడు సరే మొదటిది ఎఫ్ఎస్సి సంఘం కరెక్ట్ ప్రాంత గ్రంథం రెండవది ఏమో మనం చూస్తున్నాం మొదటిది ఎఫ్ఎస్సి సంఘం ఈ ఎఫ్ఎస్సి సంఘము మధ్యలో ఏసో కనిపిస్తుండడు ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి లో ఉన్న సంఘపు దూతకు అంటే సేవకులకు ఇలాగో వ్రాయము ఏడు నక్షత్రంలో తన గుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరి సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా అంటే ఏడు దీపస్తంభంలో మధ్యలా ఉన్నాడు ఇక్కడ అది చర్చి మధ్యలా ఉన్నాడని చెప్తుంది అట్లా చివరికి లవధికీయ సంఘకాలానికి వచ్చేటప్పటికీ ఆ చూడండి లవ దిగేలో ఉన్న సంగపు దూతకు ఇలాగ ఉన్నాయి ఆమెన్ అనువాడును నమ్మకమైన సర్వసాక్షి దేవుని సృష్టికి ఆధునైన వాడు చెప్పు సంగతి లేవనగా అయితే సంఘం ఏ రీతిగా ఉందనేది ఇక్కడ చెప్పబడింది నువ్వు వెచ్చగా చల్లగా ఎట్లుండాలనేది అంటే వెచ్చగా చల్లగా ఉండడం అంటే అది కూడా మనం చూసినాం గతంలో రికార్డింగ్స్ లో చల్లగా ఉండడం అంటే సర్పంలు వెచ్చగా ఉండడం అంటే తేళ్లు అట్లున్నా నువ్వు గుర్తింపబడతావు కానీ ను సగం ఎటు సగం అంటున్నావు అదే నా బాధ కాబట్టి ఇంత ఇంకా ఎంత డీటెయిల్ గా వీటిని చూడండి చుట్టాను కానీ మీరు తర్వాత ధీరంగా ధ్యానించండి లవోదకియా సంఘ కాలం కష్టపడికి యేసు ప్రభు బయట తలుపు కొడుతున్నాడు ఎందుకంటే ఆయన లోపల లేడు వాళ్ళు బహు అపవిత్రంగా జీవిస్తా ఉన్నారు లవోదకియా అంటే ఎవరైనా చెప్పగలరు అర్థం కథలు చూపిస్తున్నాడు లవోదకియా అంటే సంఘస్థులు తాము తీర్మానించుకునేవారు అని అర్థం అంటే వాళ్ళంతట వాళ్ళే తీర్మానించుకొని చర్చ నడిపించుకుంటారు అది ఈరోజు నడుస్తుంది దేవునికి ఆమోదాన్ని కొరకు ఎదురు చూడరు దేవుని స్వరం కొరకు కనిపెట్టరు దేవుని ముఖాముఖి చూడాలని ఆశ లేదు మనుషులు వాళ్ళంత వాళ్ళని తీర్మానించుకుంటారు ఈరోజు మనం ఉపాస ప్రాధానం పెట్టుకుందాం ఈరోజు మనం లవ్ ఫీస్ట్ పెట్టుకుందాం తీర్మానించుకుంటాం ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాం రేపు ఆ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అంత ప్రోగ్రామ్స్ తో కూడినట్టు నవోద్య కాలం ఆ అట్లా ఉంటే లోపల లేడు ప్రభు బయట తలుపు కొడుతున్నాడు వీళ్ళ లోపల హాళలు ఆ పాటలు పాడుతున్నాడు అది లఘోదీకీయ సంఘకాలపు గుణగణం ఈరోజు ప్రపంచాత్మకంగా ఈ ఏడు సంఘాల గుణగణాలు ప్రతి చర్చిలో కనిపిస్తాయి అది ఏ డినామినేషన్ కావచ్చు మాది కరెక్ట్ మాది కరెక్ట్ అని చెప్పుకుంటారు కానీ మీ దాంట్లో ఈ గుణగణలు ఉన్నాయని అడగాల మీ చర్చిలో ఈ గుణగణలు ఉన్నాయని అడగాల ఇప్పుడు చెప్పాలి ఏంటంటే మీకు ఏ పేరు పెట్టుకుంటేనే ప్రభు ముందుగానే ముద్రించేసిండు మీ ముంపులల్లా ధాన్యా చేసేవాడు అన్నయమే చేయనిమో అప్రవివిత్రంగా జీవించేవాడు అపవిత్రగానే జీవిస్తూ ఉంటాడు నీతి మంత్రుడు నీతి మంత్రులుగానే జీవనిము జీవింపనీ పరిశుద్ధుడు పరిశుద్ధంగానే జీవించను ఐ ఆల్రెడీ సీల్డ్ ఆ గ్రూప్స్ కాబట్టి ఈ ఈ ప్రకటన గ్రంథం ఇరవై అర్థానికి వచ్చేస్తున్నాం ఇప్పుడు మనము ఆ తర్వాత నేను మీకు తిరుమతి రాసిన పత్రిక తీసుకెళ్తాను ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే సాతానుడు వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత జర్లో నుండి విడిపివాడును విడిపిస్తారు దేవుడు బంధిస్తే ఎవడు విడిపించలేడు దేవుడు విడిపిస్తే యువకుడు అందించినాడు కాబట్టి సాధన కూడా విడిపించేవాడు దేవుడే ఎందుకు భూమి నలు దిశలను ఎందు జనములకు లెక్కకు సముద్రపు ఇసుక వలే మీరే మీకు అర్థమైపోయింది ఈ సీక్రెట్ లెక్కకు ఇసు సముద్రపు ఇసుక ఎవరు చెప్పండి అబ్రాహ్మలా చేపడ్డ వాదనం కాదది కాబట్టి అబ్రాము సంతానం నుంచి వచ్చే వాళ్ళు వీళ్ళందరూ ప్రపంచం అంతటా ఉంది భూమి నలుగు దేశాలు అంటే నాలుగు దిశలు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటాం ఉత్తరము దక్షిణము తూర్పు పొరమాట ఈ నాలుగు దశలు అంటే ప్రపంచం ఈ గుంపులు కానీ ఈ కామెంటేటర్స్ ఎందుకు అర్థం చేసుకోరు బైబుల్ కామెంటేటర్స్ నా ప్రపంచమంతటా అని రాయబడ్డప్పుడు వాటి ఎందుకు ఫలాని దేశము ఫలాని వ్యక్తి అని ఎందుకు చెప్తున్నారు ఈరోజు ఫలాని దేశం అంటే ఒకటే కదా అది ఏదో ఒక ఉంటుంది కదా కానీ నలు కదా భూమి నలు ఈ గుంపు ఈ ఈ ఒక దేశానికి సంబంధించినవి కాదు ప్రపంచానికి సంబంధించినవి గోగు మా అనువారిని అని అక్కడ దేశాలు కావు కాబట్టి లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉండేవాళ్ళు అబ్రామ్ సంతానం అబ్రాము సంతానము అనువారిని అని చెప్తే ఎట్లుంటది పర్షదాత్మక మనం చోటు ఇవ్వకపోతే ఎప్పటి వీటిని గ్రహించుకోలేవు సముద్రపు ఇసుక ఉన్న గోగు మా అనువారిని అంటే గొప్ప జన సమూహాన్ని అందులో ఇంకా తక్కిన రెండు గోపులు కూడా అబ్రామ్ సంతానమే వాళ్ళు లోపల ఉన్నారు చర్చలో హలలే పాటలు పాడుతున్నారు వాళ్ళు కూడా కానీ వాళ్ళ గుణగణాలు ఏమన్నాయి వాడు పైకి భక్తిగానే ఉన్నాడు కానీ శక్తిని ఆశ్రయించింది వాడు పైకి పరిశుద్ధంగా కనిపిస్తాడు కానీ వాడి హృదయం అంతా పాపంతో నిండింది అపవిత్రుడు అంటే శరీరానుసరంగా జీవించేవాడు శరీర కోరికలను తీర్చుకునే వాళ్ళు అపవిత్రులు అందుకే అపవిత్ర ఆత్మ గురించి మనం ఎప్పుడైనా ధ్యానిస్తాం మనిషిని అపవిత్ర ఆత్మ పడితే వాడు శారీరకంగా పాపపూరితంగా జీవిస్తూ ఉంటాడు త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి అపవిత్ర ఆత్మ ఉంటుంది వ్యభిచారం చేసే వాళ్ళకి అపవిత్ర ఆత్మ ఉంటుంది సిగరెట్లు జూదము వీళ్ళంతా అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళు అనట్టు వారిని ఆ ఆ దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషి వాగుగా ఉండడం దృష్ట దుష్టి లేదు ఎట్లయినా గాని మనిషిని పరలోకం పోనీయకుండా అడ్డగించాలనేదే దుష్ దుష్టాత్మల యొక్క పని ఎందుకంటే అవి పడి పడ పడివే పడ్డాయి అవి ఎట్టి పరిస్థితుల ఆత్మలు దగ్గరికి అవి ఎట్టి పో అవి నిత్య నరకానికే కాని దేవుని బిడ్డల కొరకు ఆయన స్థలాలు ఏర్పరచుకున్నాడు అవి దేవుని బిడ్డలని పోనీయకుండా దేవుని సృష్టిని తారుమారు చేస్తా అంటే నువ్వు మాకే మా కంటే మనిషికి ప్రాధాన్యత ఇచ్చినవు అన్న అలసి అందుకే సైతానికి ఎందుకు అసహ పుట్టింది జలసి పుట్టింది సైతానికి జలసి ఎందుకు పుట్టింది అంటే నన్ను ఇంతగా అందంగా అలంకరించి నన్ను ఇంతగా పిల్లల రోజు వాయించి నన్ను అభిషేకించి కానీ నాకంటే ఎక్కువ పిలువ మనిషికి ఇచ్చిండి ఆదాంకి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి అందరికంటే ముందు మమ్మల్ని సృష్టించి మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి మనిషిని ప్రేమించడానికి వరకు ప్రతిరోజు పోతుంటే ఆ అసూయతో మనిషిని ఎట్లన్నా చెడగొట్టాలా మనిషిని ఎట్లయినా పలోభం కొనియకుండా అడ్డగించాలా ఎందుకంటే సైతానికి తెలుసు మనిషి కూడా ఒక దేవుడే ఇటు చెప్తే కష్టం కదా వాక్యం మీరు దైవములు అని రాయబడలేదా అని ఏ స్టోర్ జ్ఞాపకం చేసేందుకు కీర్తల గ్రంథంలో చెప్పకూడదు వాక్యాన్ని అంటే దైవములు అంటే పరిపాలించేవారు ఎందుకంటే డిక్షనరీస్ చదవరు కదా గాడ్ అంటే రూలర్ అని అర్థం యు ఆర్ గాడ్స్ అంటే యు ఆర్ రూలర్స్ అని అర్థం అది తెలియక ఇది అపోదపోద చూడు మనిషి దేవుడు ఎట్లా ఏంటి అంటారు అలా చెప్పేవాడు వాటిని ఎంతగానో శ్రమ పడి పరిశీలించి వెతుకొని కష్టంతో వాటిని తీసుకొచ్చి చెప్తుంటే వాటిని స్వీకరించాల్సింది పోయి తృణీకరించి అవమానపరుస్తాడు ఇది అన్యాయంగా జీవించేవారి జీవితం వాడికి ఎట్టి పసులో వాక్యం అంటే ప్రేమ ఉండదు అన్నట్టు కాబట్టి ఇసుక సముద్రపు ఇసుక ఆ సీక్రెట్ ఇక్కడ దేవుడు మనకి చూపిస్తాడు ప్రపంచాత్మకంగా ఈ మొదటి రెండు గుంపులు మూడో గుంపు మీదకి దొమ్మిగా వచ్చి రావడమే ప్రకన గ్రంథం లేక గోగు యుద్ధం ఇప్పుడు మీకు అర్థం కావాలి రోగు మాగోబు యుద్ధము అంటే ఏంటి సర్పంలు తేళ్లు లోప జన సమూహము ప్రపంచమంతటా వారి మీదికి రావడమే అదే ప్రకణ గ్రంథం ముఖ్యంగా మనం ఎనిమిదవ అధ్యయనం కొన్ని విషయాలు చూడబోతున్నాము ఐదవ బూరలో ఇది జరుగుతుంది మొత్తం ఏడు బూరలు ఏడు బూరలు వార్నింగ్స్ బూర అంటే వార్నింగ్ బూర ఊదినప్పుడు మీకందరికీ ఒక ఆ అదేమంట హెచ్చరికలు గరిడే అయిపోయింది సిద్ధపడండి యుద్ధానికి పోతున్నా మనం సిద్ధపడండి అని చెప్పడం లేకపోతే కొన్నికి నిద్రిస్తూనే ఉంటాం వదిలిని కానీ వెళ్ళారు కాబట్టి మేలుకోకపోతే మటుకు ఇవి ఎప్పటికీ మనం చూడలేము కాబట్టి ఒక తిరుమతి రాసిన నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ఇది మీకు కనిపిస్తా నాకు తెలియదు మీరు తిమో తిరా రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఏడు వచనాలలో ఇకదా మనం ఏం చూస్తామంటే సర్పంలకు తేళ్లకు ఉండే గుణగణాలు మీకు ఉండొద్దు ఇది పాయింట్ అవి ఎందుకంటే ఇరవై గుణగణాలు ఉన్నాయి నేను అన్ని లెక్క పెడతాను ఎందుకంటే స్టూడెంట్ని కదా మనం బైబుల్ స్టేడియంట్ ఉన్నవి ఇది మళ్ళీ స్టూడెంట్ వాటి అన్నిటినీ అటనే లెక్క ఎవరు ఈ మొదటి రెండు గుంపులు అంటే మొదటి మూడు గుంపులు ఎందుకంటే గొప్ప జనము ఆ రెండు గుంపుల సావాసంలో ఉంది కాబట్టి ఈ మూడు గుంపులకి ఈ ఇరవై గుణగణాలు ఉంటాయి కాబట్టి మీరు మీరంత వాక్యాలు చెప్పేవాళ్ళు కాబట్టి మీకు సీక్రెట్స్ చూడండి మీరు ఎప్పుడైనా వాక్యము సిద్ధపడుతున్నప్పుడు ఈ ఈ సీక్రెట్ నేర్చుకోండి నేను నేర్చుకున్న సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తూ ఆ సీక్రెట్ తిరుమతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఏడు వర్షాలలో ఇవి ఎక్కడ చూడండి నేను ఇక్కడ లిస్ట్ చేసి పెట్టినా మొదటిది మొదటి మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఏముంది అంతే దినలో అపాయకరమైన కాలంలో వచ్చినవి తెలుసుకున్నాము అంటే ఇవి అంతే దినంలో అపాయకరమైన కాలంలో ఎక్కడ చూసినా అలా జడి అన్సర్టనిటీ ఎక్కడ చూసినా యుద్ధాలు అవి మనకి ఎప్పుడో దేవుడు చూపించాడు మీరు త్వరలో చూడబోతున్నారు యుద్ధాల గురించి అది ఎట్టున్నామా లేదా అక్కడ జరుగుతుంది ఇక్కడ జరగదు అనుకోకండి అది కోవిడ్ గురించి అక్కడ ఎక్కడో ఆరంభమైంది ఇక్కడ రాదు అని చెప్పినారు వచ్చింది ఆ యుద్ధాలు కూడా డైరెక్ట్గా యుద్ధం చేయక ఈ దేశాలు ఏం చేస్తున్నాయి టెర్రిస్ట్ గ్రూప్లతో యుద్ధం చేపిస్తున్నాయి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి పోయి యుద్ధం చేయండి అనేసి బయటికి ఏంది టెరరిస్ట్ యుద్ధం చేస్తుంది కానీ యాక్చువల్ యుద్ధం చేస్తుంది శత్రు దేశాలు ఇది మోసం మనం పసిగట్టాలా వీటి వెనక దుష్ట ఆత్మలను మనం బంధించాలా అవి ఎంత పెద్ద ప్రధాన ఆత్మలైతేనేది దేవుడు నిన్ను ప్రాధాన్యత పెట్టిండు ఎందుకంటే నీ ప్రార్థన జీవితం అతని నిన్ను తయారు చేస్తుంది ఆత్మీయ ప్రపంచంలో దేవుడు నీ పేర అనౌన్స్ చేస్తాడు ఈతను ఒక ప్రధాని వాళ్ళని బ్రదర్ ఒక ప్రధాని వాళ్ళని సిస్టర్ ఒక ప్రధాని అని ఆ జీవరాశులకు అన్నిటికీ చెప్తాడు వాటికి నువ్వు ఎవరో తెలిసిపోతుంది నువ్వు నిలబడ్డం ఆత్మీయ ప్రపంచంలో అవి భయపడితే ఎందుకంటే దేవుడి నోటి నుంచి వచ్చిన ఆమోది ఈ వాక్యం కాబట్టి నువ్వు గదిస్తే అవి పోవాల్సిందే నువ్వు చెప్తే వినాల్సిందే ప్రధానులే వినాలని మాట నేను చూపించిన గతంలో లాక్డౌన్ టైంలో ఈ లాజిక్ ఏంటంటే నువ్వు ఎప్పుడు ప్రధానవి అంటే నువ్వు ఎప్పుడు నువ్వు రాజువి రాజు అంటే ప్రధాని కాదు నువ్వు ఎప్పుడు ప్రధానవి అంటే నీ క్రింద మనుషులని నువ్వు ఆదరించినప్పుడు నీ క్రింద ఉన్న మనుషులని సహాయం చేసినప్పుడు వాటిని ఆదుకున్నప్పుడు నువ్వు ప్రధానిగా తయారవుతావు యోగం అంటాడు నేను ఎంతో మందికి తండ్రిని అయితేనే అన్నాడు అంటే అనాథ పిల్లలకి ఆయన తండ్రి అయ్యిండ ఎంతమంది విధరాలకు భర్త లాగుండి సాయం చేసిన అంటాడు అంటే భర్త అనేవాడు కుటుంబాన్ని పోషించుకునేవాడు ఎంతమంది విధరాలని పోషించండి ఆయన పరదేశాన్ని ఎంతో నేను ఆదరించిన అంటాడు అందుకైనా ప్రాధాన్యత అందుకైనా దగ్గర లోబడితే అందరూ నిర్వచించి కూర్చొని ఆయన చెప్పే మాటలు వినిపోయేవాళ్ళు సీక్రెట్ ఇది కృతగా ప్రార్థించడం కూర్చుంది కాదు విశ్వాసాన్ని ఆచారబద్ధంగా క్రియారూపంగా చూపించుకోకపోతే నిన్ను ప్రధాని అని ఆయన ఆ యొక్క ప్రపంచంలో నిన్ను అనౌన్స్ చేయడు నేను దాని కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నా నా పేరు అనౌన్స్ చేస్తే ఏమైతే తెలుసా నేను క్రిందికి వచ్చినాక చేస్తుంటే నా ఎదుట ఎటువంటి దుష్టశక్తులు ఎటువంటి రోగాలు ఇలా ఉండలేవు ప్రతి రోగం ఒక ప్రధాని క్యాన్సర్ అనేది ఒక ప్రధాని కిడ్నీ ఫెయిలియర్ ఒక ప్రధాని హార్ట్ ప్రాబ్లం ఒక ప్రధాని డయాబెటీస్ ఒక ప్రధాని దాన్ని నేను గద్దించాలా అంటే నేను దానికంటే హై లెవెల్కి ఎదగాల ఒక్క ప్రార్థన జీవితం తప్ప వేరే మార్గమే లేదు నీతిమంతులు ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రార్థనలో మెలకుగా ఉండాలా వాక్యాన్ని పరిశీలిస్తూ స్నానం చేయబడ్డ జీవితంగా ఉండాలా అప్పుడు నిన్ను ప్రధానిగా అనౌన్స్ చేస్తాడు అక్కడ ఇది బహు ఖర్చితో కూడింది నేను మీకు చెప్తున్న విషయం మన ప్రభు ఆరో అవుతున్నప్పుడు శిష్యులంతా పిలిచి అపుస్తకాల రెండో నెలలో ఒక విషయం నేను చరించింది మీరు యూతయలోనే ఉండండి ఎరుసలేములనే ఉండండి ఎక్కడికి మంత్స్ మీరు ఇక్కడనే ఉండాలా నేను తిరిగి మీ దగ్గరకు వస్తున్నాడు వేరొక ఆదరకర్తను రూపకంగా మూడు నెలలు నిజంగా మీరు సాక్రిఫైస్ చేయగలరా మూడు నెలలంటే రఫ్లీ నైంటీ డేస్ అనుకోండి నైంటీ ఫ్లైస్ ఒక రోజు కూడా త్యాగం చేయండి జీవితం ఒక గంట కూడా మనం త్యాగం చేయండి మరి ఎట్లా ప్రాధాన్యంగా నేను అనౌన్స్ చేస్తాడు దేవుడు అందుకు మీ ప్రార్థనకి జవాబు రావు వింటాడు ప్రార్థన కానీ జవాబు ఇవ్వడు అందరి ప్రార్థనలు వింటాడు అన్నిళ్ళ ప్రాణాలు కూడా జవాబు ఇవ్వడు జవాబు ఇవ్వనిపిస్తాడు తెలుసా పరిషత్లకి ఎందుకంటే పరిషుద్ధుల ప్రార్థనలో దేవుళ్ళతో తీసుకెళ్తారు పాత్రలు ఎన్నిసార్లు చూపించిన వాక్యాలు ఇతరుల గురించి మాట్లాడుతూ వేసారణ జీవించేవాడు పరిశుద్ధుడు కాడు పైకి భక్తిగా అనిపించేవాళ్ళు వెనకాల ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎట్లా పరిశుద్ధంగా ఇక్కడ ఈ ఇరవై ఐదు గుణగా ఇప్పుడు మీకు చూపిస్తాను కాళ్ళు మీరు లెక్క పెట్టుకోండి మూడో రెండవ వచ్చినాడు ఏదనగా మనుషులు ఎట్లుంటారంట స్వార్థ ప్రియులు సెల్ఫిష్ ఇక్కడ ఉంది స్వార్థ ప్రియులు అంటే వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రేమించే లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఇక్కడ వాక్యం స్వార్థ ప్రియులు ఎక్కువ సెల్ఫ్ ని ప్రేమించుకుంటారు నేను నాది నాకే రెండవ గుణగణం ధనాపేక్షకులు ఇంగ్లీష్లు ఏమో చూడండి అంటే ఇంత బాగుండే పదం కవర్చెస్ కవర్చెస్ అంటే ధనాపేక్షకులు కానీ ఇది ఇంకా బా పెద్ద పదం ఇది కవర్ చేసినది కవర్చెస్ అంటే ఈ లోకంలో దేన్ని ఆశించే వాళ్ళు కూడా కవర్ పీపుల్ అంట కవర్ చేసినెస్ అంటాం కాకుండా ఆస్తులు సంపాదించుకోవాలా లోకాన్ని సంపాదించుకోవాలా అపరిమితంగా సంపాదించుకోవాల ప్రతి దాన్ని అనేవాళ్ళు కవర్ చేస్తారు అంటే కళ్ళకి ఏది కనిపిస్తే అది నాకు కావాలనేది కవ కవర్చేస్తాను ఎందుకంటే తెలుగుకి ఇంగ్లీష్కి చన్న తేడా ఉంటుంది అదే అదే రీతిని చూడండి బింకాములు ఆడు అంటే ఏం తెలుసా సెల్ఫ్ డబ్బా అంటారు మన భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారంటారు అంటే ఇంగ్లీష్లో పోస్టర్స్ అని కదా అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు దేవుడు నా తను మాట్లాడినని చెప్తూ ఉంటాడు మనకు గెలుసు ఎవరితో మాట్లాడతాడు దేవుడు దేవోక్తి బయలుపరచబడినా నాకు దేవోక్తి అనుగ్రహించబడినని చెప్తుండే పాత నిబంధన పుస్తకల ప్రవక్తలు దేవుడి వాకు ప్రత్యక్షం అని వింటాం దేవుడి వాక్యం ఎట్లా ప్రత్యక్షమై చెప్పాడు బైబిల్లోనే కానీ అవల లేదు కాబట్టి నిజంగానే వాక్యం ప్రత్యక్షమయ్యండి కళలో చేసే ఎట రాసి ఉంటారు అంత పెద్ద తోస్తూ అభిగ్రంథం ప్రత్యక్షమైతే నేను కదా వాక్యం దాన్ని కాపీ కొట్టిన వేరే మతస్థులు టూత్ వచ్చి నాకు ఇవన్నీ చెప్పిండీ తర్వాత లెక్క పెడుతున్నా తెలియదు అహంకారులు అంటే గర్విస్తున్నారు అన్నట్టు ఎన్ని పరిస్థితులు దేవుడికి ఇస్తాం అంటే కానీ చివరి కాలంలో మనుషులు ఎట్లుంటారు దూషకులు అంటే దేవదృష్ణ చేసేవాళ్ళు వాక్యానికి విరుద్ధంగా జీవించేవాళ్ళు వాక్యాన్ని తప్పిత్ పెట్టేవాళ్ళు తప్పి ప్రపార్గా నడిపించేవారు నెక్స్ట్ తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులు ప్రేమించని వారు అంటే ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మాటలు వినరు వీళ్ళు తల్లిదండ్రులకే ఉల్టా సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ వాక్యం ప్రకారం తర్వాత కృతజ్ఞత లేనివారు ఇది మటుకు మనం వహాటే ఇస్తాం ని నీ దగ్గర నుంచి సాయం పొందిన వాడు నీకు ఎప్పుడు కృతజ్ఞుడు ఉండడు చెప్పండి ఇవి అనిలలో ఉన్నాయా గుణగడ తర్వాత అపవిత్రుడు అంటే ఒకప్పుడు పవిత్రంగా ఉండి అపవిత్రంలో పడి ఆనుపోయి అంటారు ఇంగ్లీష్ పవిత్రులు తర్వాత మూడవ వచ్చాను అనురాగరహితులు అంటే వారికి స్వతహాగానే ఇతరు పట్ల మంచి అభిప్రాయం ఉండదు అన్నట్టు ఇతరులు బాగోగులు తీసుకునే వాళ్ళు కాదు అంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది అన్న అనురాగ రహితులు అంటే అంటే ఇతరులని ప్రేమించని వారు అన్నట్టు దీని వల్ల నీ పొరుగు ప్రేమించమన్న వాక్యానికి విరుద్ధం అన్నట్టు తర్వాత అతి ద్వేషలు అపవాతపులు అంటే నిందలు నిందలుపోపవాళ్ళు ఇవన్నీ మీరు తర్వాత మీ పర్సనల్ స్టడీలో చూడండి వీటి అన్నింటి అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు అంటే మంచివారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు సజ్జనంటే మంచి వాళ్ళు మంచివారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నట్టు గుడ్ పీపుల్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నట్టు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇంకా అర్థమైన ఏషా ఉంది దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఆయుధ వచ్చిన పైకి భక్తి గల వారిగా దాని శక్తిని ఆశ్రయించిన వారు నై దాని శక్తిని ఆశ్రయింపే వారు నైపు ఇది వారికి విముఖులమై ఉండము లక్షా నలభై నాలుగు వేల ఇటువంటి గుణగణం ఉన్న వారందరికీ నువ్వు ఆపోజిట్ అన్నట్టు వాళ్ళ నుంచి నువ్వు ఏమైంది ఇక్కడ ఇంగ్లీష్ లో దేరుకో ప్రాంశాలు అనేది విముపురం అంటే వారి నుంచి బహు దూరంగా పారిపోమంటున్నాడు అందుకు మనం చెప్తాం ఈ మొదటి మూడు గుంపులతో మనకి ఎట్టి పరిస్థితుల్లో సవాసంలో ఉండదు కానీ ఎందుకు చెప్తామంటే ఇదే కార కారణం ఈ వాక్యాన్ని పాటిస్తాం మనం రైతు చెప్పేస్తాం ఆడికి వెళ్ళి పారిపోతుంటాం మేము ఆరో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి పాపభరిత్రులు అయినాయి నానా విధ దురాశల చేత నడిపిడిన వారి మరియు ఎల్లప్పుడు నేర్చుకొని నచ్చున్న అవివేక స్త్రీల ఇళ్లలో బాగా జాగ్రత్తగా రాయబడింది ఇంగ్లీష్ లో ఏముందంటే హౌజస్ లెడ్ క్యాప్టివ్ సింధీ విమెన్ అని అవివేక స్త్రీలు అంటే వీళ్ళకి ఏమి సీరియస్ పీపుల్ కాదండి వీళ్ళంటే వీళ్ళకి జీవితము అనేది బహు ప్రాముఖ్యమైంది అన్న ఆ తలపు లేని వాళ్ళు వీళ్ళందరూ ఆ స్త్రీలైనలో చెరపడేవారు వారిని చెరపట్టుకొని పోయేవారు అంటే పాపపూరితమైన జీవితం అన అపవిత్రమైన జీవితం ఇక్కడ అపవిత్రమైన ఆత్మలు ఉండేవాళ్ళు ఎంతమందికి జ్ఞాపకానికి వస్తుంది నేను ఇవన్నీ ఈ గుణగణాల వెనక ప్రతి ఒక్క గుణగణ వెనకాల ఒక దురాత్మ ఉంటుంది అంటే మొత్తం ఇరవై దురాత్మలు ఉన్నాయి ఈ పత్రికలో వాక్యాలలో అన్క్లీన్ స్పిరిట్స్ ఉన్నాయి అపవిత్ర ఆత్మలవి కాబట్టి ఒక వ్యక్తి ప్రాణాలు వాడిలో ఎటువంటి అపవిత్ర ఆత్మ దేవునికి చూపించరు కాదు దాన్ని నువ్వు గద్దించినప్పుడు అది కానీ నీలోనే అవి ఉన్నాయి అనుకో నీ గుర్తుపట్టుకుంటాయి సేవకులు ఈ పేపర్ ఎప్పుడు జేబులో పెట్టుకోవాలనుకు ఏ గుణగణం నీలో ఉన్నా ఆ దురాత్మ నిన్ను పట్టుది నీకు ఒక రోగం వస్తుంది ఆ రోజు ఇంతవరకు నీకు తెలియదు కాబట్టి నేను ఈ రోజు కోపన ఫలితం కాబట్టి నువ్వు మటుకు బహు జాగ్రత్తగా జీవించకపోతే మటుకు ఈ దురాత్మ నుంచి ఎవరు విడిపిస్తారు వేసుతో పాటు నువ్వు జాగ్రత్తగా వాటి నుంచి ప్రశ్నించుకుని వాటికి నువ్వు కూడా తర్వాత లాస్ట్ ఏడవచ్చు సత్య విషమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఇనలో చచ్చిన వారు వీరిలో చేరినవారు అంటే వీళ్ళు చివరికి సత్యాన్ని ప్రేమించని వారు అవివేక స్త్రీల ఇళ్లలో చెడబడేవారు పౌరులు రాసిన వాక్యని కాబట్టి ఈ ఇరవై ఐదు గుటగణాల ఒక్కటి నీకున్న నువ్వు డిస్క్వాలిఫైడ్ సెవెన్ కొంచెం కష్టం కాదు ఈరోజు మీ వాక్యం వినడం ఇవన్నీ పేపర్ మీద రాసుకొని నీ జీవితంలో ఉన్నా టిక్కు కొట్టుకోండి నీకు ఏ ఏ గుణగణాలు ఉన్నాయో అవన్నీ టిక్కు కొట్టుకోండి దాన్ని బట్టి తెలుస్తుంది నీకు ఎన్ని దయ్యాలు వెంటాడుతుంది నేను క్రైస్తవ జీవితము పాటించే జీవితం విశ్వాసాన్ని పాటించే జీవితం ఇవన్నీ నీ లైఫ్లకే డిలీట్ చేసుకోండి ఈ దినం నాజీలు చేపట్టే జీవితం అంటే అదే కదా ఆయనకు వేరుపడి జీవించడం ఈ లోకం నుంచి వేరుపడి ఆయన కొరకు జీవించడం నాజీలు చేపట్టే జీవితం ఆయన కొరకు సమర్పించుకొని జీవించే జీవితం అంత డీటెయిల్గా నేను మీకు అవన్నీ ఇప్పుడు చూపించాను కానీ వాక్యాన్ని ముగించటానికి మనం చదవడుతున్నాము ఒక భాగమే నేను విచిపించగలిగిన అటువంటి వాళ్ళని చెప్పిన విషయంలో ఈ గుణగాణాలు ఉన్న వాళ్ళందరూ సర్పములు తేళ్ళు గొప్ప సమూహం వాళ్ళని కూడా గొంపులు కల్పిస్తాం మనం ఎందుకంటే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఈ గుణగణం ఉంటుంది మూర్ఖుల్ని గొప్ప జన మూర్ఖులు పార్సర్గానే అనే ఉంటారు తమాషా గుంపట కదా గొప్ప జనని మనం వీళ్ళు రాళ్ళు రువ్వేవాళ్ళు మనం చూసిన గతంలో వాక్యం ఏ హస్తాలు అయితే ఆయన పెట్టిన ఐదు రొట్టెలు రెండు సేపులు తిన్నాయో అవే హస్తాలు రాళ్లు విసిరిన ఎందుకంటే గొప్ప జనము గోడ మీద పిలిలాగా ఇటు అటు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి ఈవెంట్ కావాలి తమాషా కావాలి చూడడానికి ఈరోజు ఎట్లయితే మనం టీవీలు మొబైల్ ఫోన్స్ చూస్తుంటామో వాళ్ళు ఆ ఎక్కడ ఎవడి రానబడుతున్నారు పోయి కుమార్ జమ అయిపోయి చూడాలి ఎంటర్టైన్మెంట్ లైఫ్ సినిమాలకు ఎందు మొత్తమో వాళ్ళు జీవించిన అపవిత్రమైన జీవితము అటువంటి అపరితంగా జీవించే వాళ్ళు నేను ఎంటర్టైన్ చేస్తున్నట్టే వారి ఆత్మలన్నీ దయలన్నీ నీళ్లకు రాలేదంటవా ఎందుకు చూడొద్దు అంటే అదే కారణాలు చాలా పవర్ఫుల్ స్పిరిట్స్ ఉంటాయి అవన్నీ అభివృద్ధి వాటి నుంచి వెళ్ళడం కదా సరే ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను వచ్చే వారము ఈ ఏడు బోర్లకు సంబంధించిన కొన్ని విషయాలు చూపించేస్తే గోర్లు మా సంబంధించిన విషయాలు సమాచారాలన్నీ మనం ముగించవచ్చు వచ్చే వారము లాస్ట్ ఇరవైవ అధ్యాయాన్ని ముగిస్తున్నాం మనం అటు వచ్చే వారము ఇరవై అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం బహు త్వరలో మనము ప్రకటన గ్రంథాన్ని ముగించబడుతున్నాం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అవర్స్ రెడ్ వరకు వచ్చేసినాము కానీ ఏడు బూరలకు సంబంధించినయే కొన్ని గంటలు మేబీ జ్ఞాపకం కూడా లేదు కానీ నలభై గంటలో అరవై గంటలో రికార్డింగ్స్ ఉన్నాయి ఏడు బూరెలకు సంబంధించినవి అవి నేను వచ్చే వరకు మీకు చూపిస్తాను కొన్ని పై రోజు చూపిస్తాను చూడండి వాక్యం ఫైవ్ మినిట్స్ లెక్క వచ్చేస్తాను ఈ ఏడు బూరలు మొదటి బూర ఏం జరుగుతుంది గడ్డి అంతా గడ్డి మరియు మూడవ భాగం చెట్లలో కాల్చవేయబడుతున్నాయి ప్రటం ఏడవ నేమో ఎనిమిదవ నేమో ఏడవ వచ్చిన ఇవి ఇవన్నీ ఆత్మీయమైనవి గడ్డి అంటే ఏంది తర్వాత మూడవ మూడవ భాగమైన చెట్లు చెట్లు అంటే ఏది ఇవన్నీ మనుషులకు సంబంధించినవి గడ్డి మనుషుల ఆ జీవనాడికి సంబంధించినవి అంటే ఒకవేళ గొర్రె గడ్డిని తినాలనుకో ఆవైన కానీ గడ్డి తినాలంటే ఆ గడ్డి దానికి జీవ ఫుడ్ అంటే ఈ చెట్లు అంటేనేమో గొప్ప జనానికి వారి ఆస్తులే గడ్డి మొదటి బూర వదిలినప్పుడు వారి పరిస్థితి ఏమవుతుంది మూడవ భాగమైన వాళ్ళు మూడవంత అయిన భాగమైన చెట్టు అవన్నీ కాల్చి పడుతున్నాయి వారి గద్దీ కూడా అంటే వారి జీవనోపాధి పోతుంది అన్ఎంప్లాయిడ్ అయిపోతారు తిండికి తిండి దొరకదు కరువు కాలంలో అయిపోతుంది పరిస్థితులు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వస్తుంది రెండవ బూర టైంలో చూడడం వల్ల మూడవ అంతే ప్రతి దశలో మీకు మూడవ వంతు మూడవ అనిపిస్తుంది ఏడు వరకు ఏడవ వరకు ఆరవ గుర కూడా మూడవ వంతు మూడవ భాగం ప్రతి దశలో మూడో భాగం మూడో భాగం అనిపిస్తుంటుంది అంటే మొదటి రెండు గుంపులు మూడవ గుంపు గొప్ప చిన్న సమూహం మీద పడేటదే ఈ బూరలన్నీ అవి ఏ కాంపిటీషన్లో మీకు ఉండవు రెండవ బూర వదిలినప్పుడు మూడవ భాగం సముద్రంలోని మూడవ భాగం ఏమైంది రక్తంతో కలిసి నేను ఎట్లా అర్థం చేసుకుంటాను చెప్పండి చాలా మంది సముద్రంలో రెడ్గా మారిపోతున్నాయని పొల్యూట్ అయిపోతున్నాయని చేపలను కలిసిపోతున్నాయని అట్లా చెప్తారు వాక్యాలు అవి ఏమి కరెక్ట్గా ఇవన్నీ చర్చి లోపల జరుగుతున్నాయని చెప్తుంది వాక్యం మూడవ భాగం సముద్రంలోని మూడవ భాగము రక్తవర్ణము రక్తమయమయ్యను తర్వాత మూడవ భాగమైన ఆ ఓడలు తర్వాత ఆ సముద్రపు జీవరాశలు కథంగా అవడం మూడవ ఊర ఊదినప్పుడు ఇక్కడ చూడడం మూడవ వంతు నీటిలో చేదు నీరు చేదుగా మారడం ఏమచ్చా మీకు చూపిస్తే ఆత్మీయ సత్యాలు మూడవ నీటిలోని మూడవ వంతు నీటి మూడవ వంతు చేదుగా మారవడం మారా అన్న అంశం గురించి వస్తుంది అట్లా వాళ్ళు నాలుగో పూర ఉన్నప్పుడు సూర్యుని సంబంధించిన వాళ్ళకి మూడవ భాగమైన సూర్యుడు చంద్రుడు నక్షత్రములు వాటిని కాన్ కాంతిని పోగొట్టుకున్నాను క్షీణించను వాటి కాంతి క్షీణించను ఇవి కూడా మూడు గుంపులే సర్పములు తేళ్లు మీరు చెప్పండి సన్ను మూడు స్టార్స్ ఇందులో ఏది సర్పము ఏది తేళ్లు ఏది గొప్పశనం చెప్పగలరు చెప్పండి వాళ్ళని తర్వాత ఐదవ బూర కష్టపడికి యాక్చువల్గా మనం ఈ దినం చూడాల్సిన బోదేది కానీ టైం సరిపోలేదు మనకి వచ్చే వారం మనం చూడబోతుంది ఐదవ బూరలో ఏం జరుగుతుంది మిడతల దండు అగాధం నుంచి బయటికి రావడము అవి మనుషులని ఐదు నెలలు హింస కట్టడం చూస్తాం చిత్రవధ దాని తర్వాత వాటికి మరణం మీద అధికారం ఇవ్వాలి ఈ మెడతలే కానీ ఆరవ బూరలో మూడవ చూడండి ఇక్కడ మూడవ మూడవ భాగమైన మనుషులు అందరూ మార్నిస్తున్నారు అంటే సర్పాలకి దేవుడు అధికారం ఇస్తుంట ఇక్కడ తేళ్లు ఏం చేస్తున్నాయి లోకస్ అంటే తేళ్లు మిడతలు అంటే తేళ్లు తేళ్లు మనుషుల ఐదు నెలలు వారి సంవత్సరం బోధనని చూపిస్తూ వచ్చేవరము గుంపు తేళ్ల గుంపు వాళ్ళు మనుషులను నిజంగానే హింసిస్తున్నారని చూపిస్తారు ఆరవ గురలో సర్పములు మనుషులను చంపడం చూస్తాం అంటే సైతానికి మరణం మీద ఇక్కడ అధికారం ఇచ్చింది దేవుడు ఆరవ గురలో అందరు మరణిస్తారని నేను ఎన్నిసార్లు చూపించిన గొప్ప జన సమూహం అందరు మరణిస్తారు నువ్వు లక్ష నలభై లేకపోతే మీకు మరణం తప్పదు అంతకంటే నేను ఇంకెక్కు అందుకని లక్ష నలభై నాలుగు వేల గుంపులు ఉన్న ఇచ్చిన సేవ పరిచర్ ఏం ఈ ఐదవ గుర వరకు పోయే పోయే గొప్ప జనాన్ని ఇక్కడ నుంచే లాక్కో రాలే మొదటి బూర నుంచే మొదటి బూర క్రియలు ఆరంభం అయి కొనసాగుతూ ఉంటే రెండో బూరకు సంబంధించిన క్రియలు ఆరంభం అవుతూ ఇది ఓవర్ ల్యాప్ ఉంటుంది మొదటిది ఆరో వర్క్ వస్తూనే రెండవది ఆరో వర్క్ వస్తానే మూడు కంటిన్యూ అయితేనేది ఆరో నాలుగులో జరిగాయి ఆరో వర్క్ ఐదులో జరిగాయి అని ఆరో వర్క్ జరుగుతాయి ఆరోగ్య అందరు చనిపోతారు ఏడవ బూర దేవుడి లోపలకు రావడం అది మనం చూసినాము ఆ యొక్క బొబులూరికి శిక్ష కుమారి దగ్గర చెప్పబడిన ఆ యొక్క స్త్రీ మృగం మీద కూర్చున్న స్త్రీ తనకి శిక్ష తర్వాత లక్ష నలభై నాలుగు మందికి అంటే పరిశుద్ధంగా ఉండే సంఘానికి దేవుడికి రేసుకి ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా మనం చూస్తాం ఏడో తర్వాత ఆయన ఈ లోకానికి తీర్పు చేస్తాడు మృతులు బయటికి రావడము సముద్రము మృతులను కక్కడము అవన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నట్టు చివరి సమయము అక్కడికి స్టాప్ అయిపోతాం వీటన్ని సంబంధించిన విషయాలు నేను చూపిస్తా డీటెయిల్ ముఖ్యంగా ఐదో గురం మనం చూడాల నక్షత్రము పడిపోవడము ఇది నక్షత్రము దాని ఈ అగాధ కొలిమి లో వాడు దాన్ని తాళా ధరించినప్పుడు ఈ నక్షత్రము అందులోంచి మిడతల తండ్రి బయట ఇవ్వడం ఈ మిడతలు ఎక్కడైనా వచ్చాడనే మీకు చూపిస్తా ఈ మిడతలు ఒక దిక్కు మిడతలు లాగున్నాయి ఇంకో దిక్కు గుర్రం లాగానే ఇంకో దిక్కు మనిషి మొహం లాగున్నాయి అంటే ఒక దిక్కు తేళ్ల కొండి తేళ్ళు కాటేశారు ఒక ఇంకో దిక్కు గుర్రం లాగు ఇదేమో మిడత ముఖం ఇంకో దిక్కు మనిషి ముఖం లాగుండి కాబట్టి ఇన్ని చిహ్నాలు దేవుడిచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ మనిషే మెడతలన్నీ మనుషులే కానీ వాళ్ళ గుణగణాలు ఎట్లున్నాయి ఎక్కడ పడతారో తొక్కడము ఒకరిని ప్రతి ఒక్కరి మీద తొక్కుకుంటూ పోవడము వాడిని చిత్తవత చేయాలా వాడిని గాయపరచాలా వాని బాధపరచాలా వాడి కాటు తొక్కు తర్వాత వాడి మొహం తినేస్తుండాలి ఆస్తులన్ని అన్ని జన్మలన్నసర గొప్ప జన్మ ఆస్తులన్నీ వీళ్ళు మింగేస్తారు తీసుకొని పోయి చెప్తా ఉంటారు ఈశ్వర్ యోత్ మన ప్రభుని అప్పగించాడో ఇది సీక్రెట్ ఇస్కర్ యూత్ విధానము అని నేను చూపిస్తున్నా యోధా సైకిల్ అనే ఇస్కర్ యూత్ విధానం ఇది కంటిన్యూ అవుతా ఉంటది చివరి వర్గ సో ఇక్కడికి నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన పూర్వకంగా దీన్ని కళ్ళు చూసుకోండి దర్శితుడ తండ్రి మీకు వనరాలను అయినా ఉన్నతుడ కృతజ్ఞతలు పెంచుకుంటున్నాం తండ్రి ఇంతవరకు మీరు మా సహాయకులు కూడా నడిపిస్తుంది మీకెంత వనరాలయ్యా ఈ రక్షణ ప్రణాళికలో మేము చివరి వారికి సేపడమని ఆలోచించినా మేము కుప్పలో మనల్ని జ్ఞాపకం తీసుకోవడానికి ఆలోచించిన ప్రభా అదే విధంగానైనా ఈ మారదండ పాల్పొంది వారిందరికీ ఆశిస్తుండగా వారికి అంటే వంచనా తీర్చండి ఈ వాక్యాలు గ్రహించి బహు జాగ్రత్తగా పరుద్ధంగా గుంపులు రెండు లాగా సేపడానికి మాకు మొదటి మూడు గుంపులతో ఎటువంటి సాహసం లేదు ప్రభా కానీ గొప్ప జనం మూడో గుంపుని బయటికి లాక్కొని రావాలా అదే మాకు అనుగ్రహించబడిన పిలుపు ఇవన్నింటినీ వారికి చూపించి వారికి ఒక జ్ఞానోదయం కల్పించాలా అందుకు మీకు ప్రశాంతం అంటే మాకు అవసరం వింటున్న వారు ఈ పని కొనసాగించుకున్న వారి లైఫ్ టైం ఎంతమందిని బయటికి లాక్కొని రాగలరో అదొక ఛాలెంజ్ వారికి అనుగ్రహించి మనం మేము ప్రస్తుతం పని అదే ప్రభుత్వం ప్రతి ఈ పని చేయాల సహాయపడని ప్రార్థిస్తున్నాం మాకు అనుగ్రహించబడ్డ ఈ యొక్క స్పెషల్ ఇది భయంకరమైన యుద్ధం అయినా మేమందరం ఈ యుద్ధం చేస్తున్నంత అటువంటి గీప్తానికి సంబంధించిన విషయాలు జ్ఞానాన్ని నేర్పించడానికి ఎట్లా ఆత్మీయ పోరాటం మేము పొడాలా ప్రధాన తను ఎట్లా పొడాలా దుష్ట ఆకర్ష సమూహంలో తను ఎట్లా పొడాల ఓ ప్రభావ ఆ విలోకాలతో మేము ఎట్లా పోరాడాలా ఆ జ్ఞానం మాకందరికి అనుగ్రహించి అనిపించడానికి రాత్రి అందరికి మంచిగా ఇచ్చేసి వే కొన్ని వస్తున్నా సేపడాలి ఏసు క్రీస్తు పరుషల ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ ప్రాట్ గుడ్ నైట్ మన ప్రభు ఆయన కృపా సమలను నడిపింటూ మనందరికి సదాకాలం తోడైనా గాక ఆన్మైన్స్